భ అభ్రహం దేవ ఇసాకు దేవాకు దేవా ఇజ్రాని ఆస్తిలో దేవానికి శోతుం చేసు నిన్న రీతి ఒకే రీతిలో దేవా మహాపరుషులు గొప్ప దేవుడు నా దేవా ప్రేమకు నీకు సాటి ఇవ్వలేని సుప్రభ అంతక శక్తిగల దేవుడు భూలోకంలో కుమారుగ వచ్చి మా పాపం మా శాపం మా రోగం మా వ్యసనం మా చెడుతలను ఫలనియ భరించి మాకు వచ్చిన మీరు పొంది లేకంపన మూడదేవి తిరిగి లేచి మన్నా నియించి అబ్రహ్ సంతంగా మార్చిన దేవానికి శోతం దేవానికి శోతం చేసిన వాక్యం చేరు మీరు మాట్లాడలే సభ మీరుంటే ఎట్లా మాట్లాడుతున్నారు అదే మాట మాకు దయచేయండి నా దేవాన్ని మా సౌబుద్ది తొలగించండి నా దేవానికి శోతం పరిచయం ఆత్మలు నడిపి సాయించండి వాక్యం మాట్లాడి మా ఆలోచనలను కొట్టండి మీ ఆలోచనతో నింపి దేవాన్నిగా సమీప నేను ఒక స్వార్థ చెప్తాను సాయం చేయచేసి ఆటగా తొలగించి మీరే వాక్యం ద్వారా నడిపించి చిన్న గొడప నడిపించి మనీసం ఎపిస్ పత్రిక ఐదో ధ్యాన్ ఎనిమిది వర్షం ఫైవ్ చాప్టర్ ఎఫీసీ ఫైవ్ చాప్టర్ ఎయిట్ ఎయిట్ వర్స్ ఫల పౌల ఒక్కూరు ఎవేసి అంటే దాని బిడ్డలు చెప్తారు పూర్వందు పాతకాలంలో మీరు చీకటి ఉండే చీకటింది ఫలలియ జీవం లేని సాధ్యం చీకటి అంటే జీవం లేదు చీకటి అంటే డెడ్ అంటే మరణానికి సాధన ఆత్మ్మాకు చేసినప్పుడు వారు జీవం కలిగి ఉండే క్రీస్తు జీవం కలిగి ఉండేవాళ్ళు ఫలలియా వారు చేసినప్పుడు దేవుడు వచ్చి నడిపిస్తున్నారు ఏమో అవద్దో పోదా సర్పంచ్ ఇచ్చి చెప్పినాక కానీ వాళ్ళు వివచించలేదు అవ్వ స్త్రీ వియోచించలేదు ప్రభు చెప్పినాక వ్యవహించలేదు మీరు అన్ని తినండి కానీ అది తినకూడదు ప్రభు చెప్పినాక వియోచించాలా కదా వేయించలేదు కానీ దాని మాటల్లో పడిపోయి తన ఆత్మీయ స్థితి ఆ ప్రకారంగా చూస్తే తన భర్త ఆదాం వాచ్యం ఇవి చూపేలే తను బా భార్యకు విజయత చూపించి ఆ పళ్ళు తెలియచేసిన దానివల్ల ఏమైనాడు ఆయన అవి దిగంబరగా అయిపోయినాడు అంటే వాళ్ళు ఏమైనా వెలుగులోంచి చీకట్లు వెళ్ళిపోయి అలాగే ప్రభు ఏం చేసినప్పుడు వాళ్ళకి వెలుగు చేసిన తన స్వరూపములు చేసినాడు నెలైన గానీ స్త్రీలో గాని తన స్వరూపంలో చేసినప్పుడు కానీ ఈ ప్రభు ఆ అబద్ధపోత గుర్తపడకుండా వేచి దానిలో వలన పడుకుని ఆ ఏదో ఎనగొట్టు అయిపోయింది అలా అడిగా చెబుతా ఈ కాలంగా చాలా ఏం చేస్తుంది కోరికన తిరిగి సత్వం తెలుసుకొని ఏం చేస్తుంది మన మన చీకట్లో ఉంటే ఆ కష్టాల బాధలు వెళ్ళిపోతుంది మా సౌబుద్ధిని ఆదరించకుండా మేమే కరెక్ట్ మేమే పోతు అని ఇక్కడ వాక్యం చెప్తుంది ఇక్కడ ఏం చేసినట్ట ఇక్కడ కింద చూస్తే కదా వాళ్ళకు కౌలు ద్వారా ప్రభువు బోధిస్తున్నారు చెప్తున్నారు నా పిల్లరా మీ పూర చీకట్ ఉంటే ప్రభుత్వం వెలుగు ఉన్నారు ఆ వెలుగు వెలుగైంది మంచితనం వెలుగైంది మంచిది వెలుగులో సమాధానం ఉంది శాంతి ఉంది సమస్తం ఉంది వెలుగులో అలా చూస్తే యువంసార్తలు ఆ వెనుగోతుంది కనుక చీకటి గ్రహించలేక ఉంది యువత చూస్తాం అలా చీకటి అని తన బిడ్డను గ్రహించలేక ఉన్నాడు కదా ఎందుకు అయితే ఆ చీకటి నుంచి బయటకు వస్తా లేకపోతున్నాడు తన బుద్ధిని ఆధారం చేసుకుంటున్నాడు మేమే కరెక్ట్ మేమే కరెక్ట్ అని పోతున్నాం అలానే అది చూస్తే సమత మార్గం తన సంత పోయే మార్గం తొలికి అది మంచిగా అంటున్నారు తొలి తీసుకుపోతుంది ఆ మరణం దారికి తీసుకుపోతుంది అలా చెప్పేది ఇక్కడ లెఫ్సి వాళ్ళు వాళ్ళ బిల్డర్కి వచ్చి చెప్తున్నాడు ప్రేమగా చెప్తున్నాడు మళ్ళీ పూర్వంగా మీ చీకటి ఉండే పాత్ర చీకటి ఉండే అంతా చేసిన మన చీకటి ఉద్యం అవునా లేదా ప్రభు చాలా చావుకపోతుండే మన నరకంగు పాత్రలు ఉండే అలా నేనైతే ఎప్పుడో సత్యమవుతుండే సమస్యలు బాధలు ప్రభు ఆ రత్నంగానే స్త్రీకు ఎట్లా స్వార్థ చెప్పినారు ఒక స్త్రీ మళ్ళీ నాకు మీరు స్వార్థ చెప్పిన ప్రభు దగ్గర వచ్చినాక ఆ ప్రభుని తెలుసుకున్నాను తెలుసుకున్నాక భయంకర శోధనలు వచ్చింది భయంకరం వచ్చినాయి భయంకర ఆచారం వచ్చి దాని నుంచి దేవుడు అందరూ తప్పించి కాపాడు నేను ఒకడుకుంటున్న ఆ కష్టాల బాధలు నా స్నేహితులు ఇది నా డబ్బు నా దగ్గర ఉన్న డబ్బులు అంతా అంతా వెళ్ళిపోయింది ఒంటరి ఉన్న మమ్మీ ఇది చేసినారు కదా స్వార్థ ఇంట్లో ప్రార్థిస్తుండే భోగాల్లో ప్రభోగ హస్తం వచ్చి నడు స్వస్థపరిచింది అలా ఇప్పుడు స్వస్థపరిచినక దేవుని ఒక విడుదల చీకటిచ్చి విడుదల అప్పుడు చేసుకున్నా ఇంత గొప్ప దేవుడు ఉన్నాడా అయ్యో పుట్టిన తెలుసుకునే ఈ ప్రభుని అప్పుడప్పుడు చేసింది కానీ ఈ సమయం పతికరు సమయం ఉంది అని దేవుని అడిగించినా ఏమంటారు పూర్వెందు చీకటి ఉండే ప్రభు వెలుగుండే ఇంకేమంటాడు మంచి జనం ఉన్నట్టలుగు సమయం సమస్య మంచి జనం ఉన్నట్ట ప్రభు సాధన నీతి ఏమిటో ఏసు ప్రభు సత్యం ఏంటంటే నీతి ఏమిటో రక్షణ సాధన నీతివంతులు దానిలో విషయం ఇదంతా మనలో నివేశించాలా మనము ప్రభు ఒకటే ఉన్నాడు ఇంకేమిటి రాబడుతుంది అలా నీ హెచ్చరిక ఇస్తున్నాడు మీరు పరీక్షించండి పో చెప్పేసి లారా మీరు పరీక్షించండి పౌలు సీలు పోయినాక వాళ్ళు పరీక్షించిండు అలా నీ పౌలు సీలు పోయినాక అది ఏం సంగములు బెరేడు కదా బెరేళ్ళు దేవుడు అందుకు సాక్ష్యం ఇచ్చినాడు పరీక్షించిడు కానీ యాదవ వేచించలేదు కానీ మనకిప్పుడు ధన్యత ఉంది వేచించే వరం మనకి ఇస్తున్నాడు ఆ వ్యవసించే మనం పడగట్లేదు వేచిస్తున్నాడు మనం చూస్తే నానాలు పోతుండే చేస్తుండే వస్తుండే దాని తంత్రం విచ్చుతున్నా గ్రహిస్తున్నాడు మనుషులు వస్తుండో రకరకాల వస్తుండో కుటుంబంలో వస్తుందో దాని తంత్రంలో గ్రహిస్తున్నాడు ప్రవహించిన ధన్యత లేదు దాని తండ్రులు గుర్తుపడుతుంది దాన్ని ఎదురుచే శక్తి పిచ్చిన ఎదురుచే సాగిపో సాగిపోతున్నాడు దాన్ని మనం చూడద్దు దాన్ని వీచించద్దు ఇది ఎట్లా ఎట్లా వీచించట్లా చింతిస్తే దాన్ని కుంగలిస్తున్నాడు సైతం ఇదేంతా దాంతో మాట్లాడి ఆ సమధం గరించి ముందు సాగిపోవాలి మన ప్రముఖులు సాగిపోవాలి ఏమంటు ఇక్కడ చదువు అది పలిసించు తోడి హలో ప్రభుకి ఏం మనం పరిశీలించండి వెదుగు సంబంధాన్ని నడిపించింది ఈ లోపం కూడా చీకటి ఉంది కనుక మెదుగు సంబంధం నడిపి నడుచుకోండి అంటే ప్రభు ఎట్లున్నాడు మనం అట్లా నడుచుకొని మరి చెప్పి ఇక్కడ చేస్తాం వాక్యం చదివిస్తాం ఇంకేమంటాడు హలో నియ ఇది మన బోధ నిష్కరమైన అంటే నిష్కరమైనా దాని నిష్ఫలమైన ఫలం లేదు బెనిఫిట్ లేదు అంటే ఇంగ్లీష్ చెప్తే బెనిఫిట్ లేదు అంటే మేలు లేదు అంతే కదా బెనిఫిట్ లేదు మేలు లేదు లాభం లేదు కదా ఓ ఎవరే గది ఎవరేక్ల గది రిపోతా ఓ మీకు ఏమైంది మోసం చేసిండ్రు ప్రభుత్వ మీ సత్తం నెలవచ్చి మళ్ళా ఊళ్ళో పాట తిరిగినవేరా మళ్ళీ పాట చీకట్లో అంటే చీకట్లో పోతున్నారు ఇక్కడ చూస్తే ఈ సంఘంలో అదే చెబుతా అదే జరిగింది ఇక్కడ ఈ సంఘంలో కింద చూస్తే అదే జరిగింది మళ్ళా అవకాశం ఇస్తున్నారు మళ్ళా అవకాశం దొరకకావచ్చు ఫలలియా మవకాశం వల్ల దొరకకపోవచ్చు ఫలనియా అలా దీపవళి ఇట్ల చెక్క పెట్టుకో ప్రాణములు కానీ ప్రభుని నమ్ముకో నమ్ముకో అంటే పూర్తిగా రావాల పూర్తిగా ఎరగాల ప్రభుని నీ పిలుపు ఏర్పాట్స్ నిత్యంగా చేసుకోవాలి ఎవ రక్షణ వాళ్ళ బాధ్యత నా భార్య రక్షణ నా భార్యతే నా రక్షణ నాకే కానీ ఏం చేద్దాం నువ్వు వాళ్ళు ఇస్తామా వాళ్ళ కోసం ప్రార్థన అలాని భారంగా ప్రార్థన చేయాలి అలాని ఏమంటున్నాడు అంధకారికల్లో మీరు పాలు భారాలు లేకుండా ఖండించాలి నీకు తీసుకోపోతా నువ్వు ఖండించాలా అంటే చికర్షకలు దానిలో పాలు అంటే నువ్వు కాంగ్రెస్ పడొద్దు దానిలో పోవద్దు నన్ను ఖండించేయమని చెప్తున్నాడు నీ దగ్గర వస్తే నువ్వేం చేయాలా ప్రేమ చెప్పాలా ఈ వాక్యం ఎట్లుంది చూడు ఈ వాక్యం ఎట్లుంది అలా మా బిల్లలకు అనేక సార్లు చెప్పిన మా పిల్లల దగ్గర మీటింగ్ పోతే ఎక్కడ వద్దని చెప్పేస్తాను డైరెక్ట్ ప్రేమతో చెప్తా వాళ్ళ మత్తులో ఉన్నారు మత్తులు పంది బురదలో ఉన్నప్పుడు అది బురద అది ఆ బురద బయట వచ్చి ఆ బురదను చూస్తే అది గుర్తుపట్టగల ఎన్నోసార్లు చెప్పినాం చాలా చెప్పినాం అయినా కాని ఆ మత్తులో బాలి ఎన్నోసార్లు ఖండించినా అవకాశం ఇస్తే దేవుని యాత్ర ప్రేమించి ఖండించిన ప్రేమతో చేసిన అని కానీ ప్రేర్ చేస్తా ఇండియా లేని ఎడ్చిపెట్టమా అనరాదు అది ఎప్పలాగా వాళ్ళ వాళ్ళలో అంటే వాచ్యం వాళ్ళ నిన్న చెప్పు ఆ పశువు మనం బడాల ఆ పశువు బడాల మనం జవ్వల్వి ప్రభుకు ఎందు నరకమోదం లేదు అలానే దేవుని ఆత్మ ఆదికాలం లేదా సంతాపం పడుతుంది ఇప్పుడు సంతాపం పడుతుంది ఈ నలుడు ఏం చేసినా దేవుని ఆత్మ ఆదికాలంలో ఏం చేసింది సంతాపం పొంది అంటే బాధ కలిగింది అలా చెప్పండి మనకు ఇప్పుడు మనం సేవ చేయకుండా బాధ కలుగుతుంది ఇంతకాలం నేను సహించను శిష్యులు చేసినారు ఒకసారి అంత ప్రభుత్వ శిష్యులకి తయారు ఇంకేమంటారు చూడు ఖండించేసేవారు రాష్ట్రం నుంచి జరుగుతూ పన్నులకు అవమానంకరమైనది అది ప్రశేషం కలుగుతుందంట ఎప్పుడు ప్రభు నీ నామలో దెయ్యం మీద కొట్టలేదా అయ్యా నీ నామలో ప్రవంచలేదా మీరు ఎవరో నాకు తెలియదు ఈ వాక్యం చాలా దీనికి వాదన వచ్చింది నాటం అనేది ఆ దినం ఎట్లుంటావు ఆ దనం సిగ్గు కలిగి ఉండదంట చేసిన ప్రయాసవంత విడలు ఇంకేమంటులు ఒకలా అది వెలుగే కదా అలాదిగా ప్రశ్న కలిగితే వెలుగే కదా ప్రవే కదా అది ఇప్పుడు చూస్తే ఈ సంఘం ఏమైందంట నిద్రిస్తుండస్ట్ వెలుగులతో ఏమైంది మళ్ళీ తీసుకుంటా ఇజ్రాలి దేవుడు కొనుకడు నిద్రపోడు నీకు కాపాడేవాడు కొనుక్కడు నిద్రపోడు అలా నిధులంటే వంతుకు సాధన అవతబ బోధకు అది ప్రార్థన చేయని ఏది వాచం చదవని ఏది సేవ చేయని ఏది దేవుడు ఒక స్వార్థ చెప్పని ఏం స్వార్థ చెప్తావు అది ఫలించే ఫలాలు తీసుకుని ఫలాలు తీసుకుని రాని అది అది ఆత్మ ఉంటుంది అలా ఏదో ఏం అది చిక్కు పెడతా అని చూస్తాను నుంచి అదే ఉంది ఆత్మ ఇంతవరకు అలా ఏడు నిధులుస్తు నిన్ను నీవు హలో ముతులో నుండి చెప్పు ముతిలో నుండి అంటే ఏంటి మళ్ళా ఆదమో ఇట్లా చచ్చిపోయి ఆదమ్మ సాగులే కదా ఆర్దమో సా చచ్చి రావాలి నిజంగా సరిగ్గా తయారైకో అంటే అంటే జీవం లేని దాన్ని అంటే జీవం లేదు చెట్టుకు కొమ్ముంటే పచ్చకుంటే ఏంటి అది జీవిస్తుంది చెట్టుకు కొమ్ముంటే జీవిస్తుంది అంటే అది ఏమైంది ఒక్కసారి మళ్ళీ అవకాశం ఇస్తున్నారు నిజలు అక్కడ నీ దృష్టి సమాధిలో నిధులుస్తుంటా అక్కనే కదా నిలుతున్న ఉన్నావు అని ఏమంటాడు మేలుకో ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు ప్రభు చెప్తున్నాడు అలాదిగా లేదా ప్రకాశిస్తున్నాడు అంటే మళ్ళా ఇస్తున్నాడు అక్షరం వస్తున్నాడు ఆనందం ఇస్తున్నాడు అలాదిగా మళ్ళా ప్రకాశిస్తున్నాడు అంటే ఈ సంఘం ఏమైంది పూర్వముందు ఏముండే చీకట్లో ఉండే ప్రభుత్వం వెలుగైనాక మళ్ళా వచ్చి కింద ఏమైంది చీకటిలో అయిందే కదా అంతేమైంది ప్రభు మళ్ళా దేవుని ఆత్మ అక్కడ అల్లారి ఏం చేస్తున్నావు వాళ్ళ ప్రేమతో చెప్తున్నా మళ్ళా లేవు నా కోసం నిలబడు లేవు నీ మీద ప్రకాశిస్తా నీ దగ్గర నేను వస్తా ఇంకేమంటులు కదా దినము చెడ్య సమయం పోనీ అలా అదిగా ఈ సమయం నుంచి ఫోర్ అవర్స్ అధ్యయనములు కాక బయమంట్రులు మీరే చూసుకోండి అలా అదిగా అధ్యయనం కాక జ్ఞానము లేదు రెండు జ్ఞానం మనం చూస్తాం మనం ఒక ప్రతికి ప్రతికి చిన్న జ్ఞానం అది దయ్యం జ్ఞానం యాకబులకి పచ్చిగా ఎంటారుంటది యాత్రి మూడో పద్యంలో ఉంటది ఏమంటది ఈ లోకమైన గణపతి జ్ఞానం దయ్యం జ్ఞానం మల్లెరితో భూసమ్మ జ్ఞానం మల్లెరితో పూల కాద నీచ కారాలు ఉంటాయంట ప్రభుకు తెలియదు ప్రభుకి ఏం ప్రీతి ఉంది వాళ్ళకి తెలియదు ఇప్పుడు చూస్తే మనం చూస్తాం రకరకాల ఇవన్న వస్తే చెప్పు చూస్తే వస్తే సార్ మన మిరికిస్మోస్ కోసం ప్రార్థన చేయమంటే దానికోసం కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం మేము ఆమె సర్వస్వతం రావాల దేవా మనం ఎవరికి బాధ పెట్టడం సర్వస్వతం రావాలేవా ఆమె శివులు వాడబలాలు క్రియ చేసింది దాన్ని మనం దాన్ని అటాక్ చేయాలి మరి ప్రార్థన ఆ ప్రేరికలు తీసుకుంటే దానికి అటాక్ చేసినట్టు ఉండాలి దానిలో పని ఉంటుంది మనం ఏం చేసి నుంచి ఊరికి పోయినాం తప్పించుకున్నాం మేము అలా లే చెప్పినాము అలా లే చూడ ఇంకేమంటున్నావు కదా సజింగం సజింగం చేసుకోండి ఇమ్మి అవ్యేక్ కావద్దు మీరు అవేక్ కావాలంటే వేగం పడగొట్టదు అంత వేగం పొడగొట్టదు అవేకులారా ఈ ఎమ్మ గిరంలో ప్రభు పోతుండే కోసం ప్రభు కోసం మాట్లాడుతుండే నువ్వు కోసం మన ఇరవై నాలుగు పదే అద్దెంలో ఉంటుంది వాళ్ళ ఎరుచలం చేసి వేరే జగల పోతుండే ప్రభు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు ప్రభువు గుర్తులేని స్థితిలో వాళ్ళు నీకు తెలియదా ఈ సిర దేవుడు ఇంకే కదా నీకు ఒక్కరిని తెలియదా అప్పుడు లేఖనని చెప్పినడు అవేకులారా మత మందులారా మందా అంటే వాళ్ళ మైండ్ అయిపోయింది అంటే పూ చీకటిగా వెళ్ళిపోయిన వాళ్ళు గ్రహించు ప్రభు మళ్ళా చేసిన వాళ్ళ పిల్ల దేవుని వాక్యం ద్వారా వెలిగించినప్పుడు ఫలూయ్య చెప్పండి మనం జలం చే వెలిగించాలా ఫలూ అలా మన ఉదయంలో మంట రగులారా మన ఉదయంలో ఏం జలం మంట రగ రగుడ దర్శించారు రగులాలా చెప్పాలా ఏమంటుంది దీని చెట్టుకుని సౌజన్యం చేసుకోండి ఇంకా ఇన్ని మీరు అవేకుల కాక అవ్యకులు ఉండొద్దు మీరు ఏందో గ్రహించి ఫస్ట్ ఆఫ్ ఆల్ పరీక్షించాడి మన చెబు చిత్తం ఏందో గ్రహించింది ప్రభు చిత్తం ఏందో అంటే ఆయన సిల్వ దర్శన అనేక వార్త పోవాలా చిట్లుగా చేయాలా సలోకంగా మీరు ఏం చేయండి చెప్పు శిచులుగా చేయమన్నారు ప్రభు చిత్తం ఏందో గ్రహించి ప్రభు ప్రభు అనేవాళ్ళ పరమ తండ్రి చిత్తాన్ని ఎవరు చేస్తారో వాళ్ళే పరమ్యం చేస్తారు అలాది ఇంకేం ప్రవచ్చిత ఉందో గ్రహించి ఇంకేముంటు ఈ లోకం మద్యంతో మత్తులేముంటది ఈ లోకమైన గోదా మద్యంతో మొత్తం అది చూస్తే రంభమే ఉంటది అది కళ్ళకి ఏమి ఉంటుంది రంభం ఉంటుంది ఇంకేముంటావు దూరాపం కలగదు పాటాగులు చెడి హండు హలూ వేస లోబడి ఉండాలా ఒక్కడికి చెప్పుకోవాలా లేదా హలదుగా చెప్పండి ఇక్కడ భయంతో ఉండు అది ఒకసారి వారు చూస్తా యువన్ చాలా ఇక చెప్తుడు శిష్యులకు చెప్తున్నాడు శిష్యులు లేరు ఇప్పుడు మన చెప్తుడు దేవుడు యువాన్ స్వార్థ ఎనిమిది పదిహేను ఎనిమిది ఒకటి యువాన్ స్వార్థ స్వార్థ ఫిఫ్టీన్ చాప్టర్ ఎయిట్ వర్స్ ఆరు శిష్యులకు చెప్తున్నారు తన ఉదయం ఉన్న ఒక ప్రేమ టేచ్ మీరు బావుగా ఫలించడం వలన అలా నా తండ్రి మాయమ పర్చను అలా నా శిష్యులు అవిరు అలా నా వాక్యంలో నిలిచబడిగానే నా శిష్యులు అవుతారని నా వాక్యంలో మేం ఎవ్వరుకు దాస్తులు కాలే అంటే వాళ్ళు మేము దాసు కాలే మేము మేము కనుక మేముంటాం అభ్రహం అంటే మీ సంతానం చేస్తున్నా నేను మొదటి ఉన్న వాళ్ళ నుంచే మీ పై ఉన్నవారు మీరు కింద వారు అయినా కానీ వాళ్ళు పరిచయాలు గ్రహించలేకపోయింది ఎందుకని వాళ్ళ వాళ్ళ మైండ్ ఏమైంది మత్తుగా అయిపోయింది మా మా పిద్దల భ్రమే మా పిద్దల భ్రామే మైపోయింది కానీ ఎంత చెప్పినా ఎంత చెప్పినా ఆకలి ఏం చేసినప్పుడు వాళ్ళని నిలగలేకపోయింది చెప్పింది ఇక్కడ చూస్తే దేవుని వాకింగ్ చేసింది చెప్పేసి చర్చ చెంచాలా సైన్స్ ఫుల్ చెల్లించాలా సా ఇద్దరు ఒకటే మన యోహన్ స్వార్థు చూడు ప్రే యువాన్ స్వార్త లే ఎనిమిదిలో ఎనిమిది ఉంటది ఎనిమిది ఐదు ఉంటుంది ఒక్క మిషన్ ఎనిమిది ఐదు ఉంటుంది యువాన్ స్వార్థులే యుహన్ స్వార్థ ఫైవ్ చాప్తని ఫోర్టీన్ట ఈ డౌట్ ఎందుకుంటే రాబోయే దినిసి వస్తారంట రాబోయే దిన వస్తారు ఎట్లా చెప్పాలా ప్రభులకే చెప్పాలా ప్రభు ఆత్మ ఏం చెప్తుంది అది చెప్పాలా నువ్వు ఆ వాక్యం ఏం చెప్తుంది అది చెప్పాలా ఆ వాక్యం అంటే ఈ డౌట్ ఎందుకు వచ్చింది దేవుని ఆత్మలోనే ఈ డౌట్ తెచ్చింది ప్రభే ప్రభే తెచ్చింది మా ఫ్రెండ్స్ కు వచ్చింది ప్రభే ఆయన వల్లనే కలుగుతుంది మనం చూస్తాం దావికు మన అక్కడ ఆ సిమి అనే శబ్బిస్తూనే ఉంటాడు దావి దైవగేన కలిగిన వ్యక్తి ఆ శ్రమలో గుర్తుపెట్టినాడు ఆ ఒక విషయం ఒక విషయం ఒక విషయం ఒక్క విషయం దావీ గుర్తుపట్టినాడు ఆ యహోకున్న దావీ దగ్గర ఉన్న ఆయన గుర్తుపట్టలే నాయని వాడ నువ్వు ఆజ్ఞాయి నిన్న తలవు నరికి ఆయన జరుగుపోకుండా ఆయన నిలబడ్డు యహోనాన్ని శ్రదిస్తున్నాడు ఈ శ్రమంలో నాన్న లక్ష్యం పెడుతున్నాడు కలిగిస్తున్నామో అంటే దావి దేవునాడు ఒక దైవ్ యోన గుర్తుపెట్టినాడు ఇది నవల వచ్చింది అంటే ఏ తెగులు వస్తుండే మనం గుర్తుండక పోతున్నాం అంటే అవేకాలు అయితే గుర్తుపట్టలే వివేకం ఉంటే వాళ్ళు గుర్తుపడ్డారు ఎట్లా వచ్చింది ఈ దేవుని వల్లనే కలిగింది ఏమంటారు ఇంతకాలం నువ్వు ఇద్దరు ఎరుగా చెప్తున్నావు నమ్మట లేదా కుడి భాషను కూర్చున్నాను ఆయన రైట్ ఆయన అది పాత మీకు ఉంది బ్రేర్ అది కానీ ఏషియా బేం కనిపించింది ఏషియా గేమ్ లో ఎంత రోడ్లు కనిపించా ఏషియా గేమ్ కనిపించింది మీగా ఏం కనిపించింది మీగా పాత కాలంలో పాతకాలంలో అయిన కనిపించ ఆయన ఒక్కడే సరే యువా యాకూబ్ రాని పత్రిక దేవుడు ప్రే ఒక్క నిమిషం జాకూబ్ రెండు పంతొమ్మిది ఈ యాకు దేవుణ్ణి ఆత్మ ద్వారా బయలుపరిచింది ఇప్పుడు మీరు తెలుసుకోండి అంటే ఫిలిప్ ఏమంటారు నేను ఒకడే దేవుణ్ణి ఆ దయ్యాలకు తెలుస్తున్నాయి ఇక్కడ ఈ లోకంలో ముగ్గురు దేవుళ్ళు అంటున్నారు ఇద్దరు దేవుడు రకరకాలంటూ ఒక్కొక్కసారి బోధన ముగ్గురు కురుచి రేచున్నా శ్రీవాసను ముగ్గురు శ్రీవాసన కూర్చునిట కానీ అక్కడ చేసినాకొక్కడే కనిపించినప్పుడు దయ్యాలు ఒకడే లేదు నమ్మి గడగలవుతుంది కానీ మనసులే నమ్ముతారు ఇక్కడ మన ఆయన కరెక్ట్ చెప్తున్నారు చెప్పిన విధానం ఒకటే మనం వీచించే విధానం మాకు వేరే వేరే అంటారా ఆయన ఏం చేయలేరు అలా ఏమంటారు దేవుడు ఒకడే కనుక ఒకటే దయ్యం దయ్యం నమ్ముతుంది ఒకటే దేవుని కదా దయ్యంని సరే మంచిది అంటే ఏం బెనిఫిట్ లేదు అసలు సేవ లేకుండా మన విశ్వాసం అంతా బెనిఫిట్ లెక్క వెళ్ళిపోతావు మన జీతంలో ఫలాలు రావాలంట మన జీతంలో ఫలాలు రావాలి నువ్వు ఫలాలు రావకుండా ప్రభుత్వ దగ్గర నువ్వు ఏమైనా ఆ దినం దేవుడు అడుగుతాడు ఆ దినం అడుగుతాడు దేవుడు ఇచ్చిన తరానికి ఏ వాడుకులో ఏం చేస్తున్నావు ఒక ఆయనకి ఐదు ఇచ్చినాడు ఒక పది ఇచ్చినాడు ఒకరి రెండు ఇచ్చినాడు ఒకటి ఇచ్చినా ఏం చేసిన పాత పెట్టినాడు ఫలదియా చెప్పండి ఫలది ఆ దిన చెత్తదాసులా నేను తీసుకోబోయే నరకం లేదు ఫలదియా నీ బుద్ధి ధర పోతే నీ స్వబుద్ధికి ఆదారం చేసుకుంటే దాంట్లో ప్రయోజనం లేదు స్వబుద్ధి ధర అంటే గొప్ప జనం ఆధారం ఉంది వాళ్ళు మా వాస్తవ కల మా చర్చ గల పోతుంది కనుక వాళ్ళ ప్రేమతోని చెప్పాలా దేవుడు వాళ్ళ మనసు ఇప్పి దేవుడు గారు సిల్వర్ దగ్గర నడిచింది కాక దేవుడు వాకింగ్